తృప్తి కోసం చేస్తున్నావు అమ్మవారి తృప్తి కోసం అయ్యవారి తృప్తి కోసం అన్నాం అనుకోండి ఏమైపోయిందప్పు అతృప్తి కరస్యా ఉంటుందా దైవానికి ఎక్కడైనా ఈశ్వరుడికి అతృప్తి కరస్యా మరి ఆయన వలె నిన్ను నిత్యతృప్తుడిగా ఉండమని కదా ఆయన సారాంశం నా వలే ఉండరా బాబు తత్వమసి తేవాహం కదా కానీ జీవుడు ఏం చేశాడు నో నో నో నో నువ్వు నాలాగా పడుకోవాల్సిందే నేను నీకు పౌళిం సేవ చేయాల్సిందే మళ్ళా పొద్దున్నే వచ్చి సుప్రభాత సేవ చేయాల్సిందే నేను స్నానం చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా అభిషేకం చేయించుకోవాల్సిందే నేను భోజనం చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నైవేద్యం తీసుకోవాల్సిందే మరి ఇప్పుడు ఇవన్నీ చేయమంటారండి మానేయమంటారా అండి బాబు నీకు ద్వైత ప్రవృత్తి ఉన్నంత ఇవన్నీ చేయాల్సిందే ఇది గుర్తుపెట్టుకోవాలి నీవను నేనను భేదం ఉన్నంత వరకు ఆ చిన్నపిల్లవాడు తండ్రిని అనుకరించి ఎట్లా నడిచాడు అలా నువ్వు కూడా నడవలసిందే ఎప్పుడు నడవడం ఎప్పుడు మారిపోతుందండి తండ్రి స్థానంలోకి వీడు వచ్చేస్తాడు అప్పుడేమైపోయింది ఇంకప్పుడు అనుకరించాల్సిన పని అనుసరించాల్సిన పని ఎందుకని వాడు అయ్యే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు అలా అయ్యే ఉన్నవాడికి వాడికి అనుకరణ అనుసరణతో పని లేదు అయం ఆత్మా బ్రహ్మా నేను నేనైనా నేను అలా ఉండిపోయాడు అంతేవాడు ఇప్పుడు ఇప్పుడు తండ్రి మళ్ళా పిల్లవాడు అవుతాడా ఎప్పటి కావాడు నెవర్ తండ్రి ఎప్పుడు తండ్రి చదవ నేత్రాలు లేని భగవంతుని లాలి పాటలతో నిద్రపుచ్చునట్లు నిద్ర ఎరుగని ఆదిదేవుని సుప్రభాతంతో మేలుకొల్పునట్లు నీవు నిద్ర నుండి లేచి సూర్యుడు ఉదయించాడని చెబుతావు ఆది సంగతి రాత్రి నిద్రపోయినప్పుడు సూర్యుడు లేడండి బాబు పొద్దున్నీ లేచేటప్పుడు సూర్యుడు వచ్చాడు అబ్బా సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు సూర్యుదయం అయిపోయింది రా బాబో అన్నాడు సవ పోలికి ఎలా చెప్పాడు ఆదిదేవుడు అద్యంతములు లేవు ఆయనకి ఆయనకి ఆధ్యా సృష్టికి ముందు ఉన్నాడు రా బాబు అంటే మనం ఏం చేసాం సాంతం మన స్థాయికి తీసుకొచ్చి మన పక్కనే పడుకోబెట్టి కొంతమంది ఇలా కూడా ఉన్నారండి ఆ దేవుడు బొమ్మ పక్కన పెట్టుకుంటే గా నిద్ర ఎందుకని నిద్రలో నా పక్కన దేవుడు ఉన్నాడని హాయిగా సంతృప్తి అనమాట భరోసా వాడికి ఏదో అయిపోతుంది అనమాట దేవుడు ఎక్కడ ఉన్నాడు పక్కనే ఉన్నాడు ఇదిగో చూసుకో చిన్నపిల్లవాడు పాండా బొమ్మ పక్కన పడుకు పక్కన పెట్టుకుని పడుకున్నట్టే బార్బీ బొమ్మ పక్కలో పెట్టుకుని పడుకున్నట్టే దేవుడిని పక్కన బొమ్మలో పుస్తకమో లేకపోతే ఏదో ఒకటి పక్కన పెట్టుకుని నిశ్చంతగా నిద్రపోతున్నారు చూడండి వాడిని నిద్రలో కూడా మృత్యు భయం ఎట్లా వెంటాడుతుంది దేహాత్మ భావం ఎంత బలంగా ఉందో తాను స్వయముగా దివ్యాత్మ స్వరూపుడై ఉండి తాను స్వయముగా బ్రహ్మమై ఉండి నిరంతరాయంగా ఇందులో మునిగిపోయేటప్పుడు ఆ ముఖ్య ధర్మమైనటువంటి గౌణ ధర్మమైనటువంటిది దాంట్లో మునిగిపోయాడు ఎట్లాగా అసలు నిద్రయలేని వాడికి పవళింపు సేవ సుప్రభాత సేవ అలాగే తాను నిద్రపోయి ప్రశాంతంగా సూర్యుడు లేడని హాయిగా ఉండి మళ్ళా తాను లేవగానే సూర్యుడు వచ్చేసాడు సూర్యుడు వచ్చేసాడు అనుకున్నాను సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు బాబు నువ్వే నీ పని చేయడమో నేర్చుకోవాలి ఇది తెలుసుకున్న తర్వాత అందరు ఏం చేశారంటే నైట్ షిఫ్ట్ కూడా పని చేయడం మొదలు పెట్టారు పనే కదా ప్రధానం అనుకున్నాడు పగలు రాత్రి తేడా లేకుండా పని కోసమే జీవించాడు ఇప్పుడు ఏమైపోయాడు పని రాక్షసుడు అయ్యాడంతే అంతకుమించి ప్రయోజనమే లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా వైపరీత్యం వచ్చిందనుకోండి దానికి రాక్షస శబ్దాన్ని జోడిస్తాం అనమాట నీ సహజత్వంలో నుంచి పక్కకు పోయింది అనుకోండి అప్పుడు వాడిని ఏమనాలి పని రాక్షసుడు పని కోసమే పుట్టాడు అంతే ఏది అలా చాలా రాక్షస శబ్దాలు దేనికైనా జోడించవచ్చు ఏ లక్షణానికైనా జోడించవచ్చు అందువల్ల జాగ్రత్తగా గుర్తిరిగి సహజ స్వభావ లక్షణమైన సచిదానంద లక్షణంలో స్థిరముగా ఉండు చదవండి సూర్యునికి వెలుతురు సహజ ధర్మము వెలుతురు లేని కొండలాగా కొండలాగా సూర్యుని దర్శించుటకు సాధ్యపడదు అది నా ఇంటి పక్కనే కొండ ఉందండి కొండలాగా సూర్యుడు కనపడితే బాగుండండి అంటే కనపడతాడా ఎందుకని కొండకు ప్రకాశం లేదు సూర్యుడికి ప్రకాశం కొండ బండలాగా సూర్యుడికి కనపడం కుదరదు కానీ మనం ఏం చేసాము సూర్యుడికి కూడా దేవాలయం కట్టాం సూర్యుడికి కూడా దేవాలయం కట్టేసాం సమస్య లేదు అందులో సూర్యుడికి దేవాలయం కట్టకపోతే మనం మనం మేము అసలే అంటాడు మళ్ళా సూర్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ అదే షోడశోపచారాలు వెళ్ళాను నేను అరస వెళ్ళే వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనబడింది ఆయన యొక్క ప్రధాన ధర్మం ఏంటి ప్రకాశించడం కానీ ఇక్కడ మనం ఆ గుడిలో ఏం జరుగుతుంది సేమ్ ప్రాబ్లం సూర్యుడికి పవళింపు సేవ సూర్యుడికి సుప్రభాత సేవ ఏమంటే సూర్యుడికి పవళింపు సేవ సూర్యుడికి సుప్రభాత సేవ న్యాయం ఎలా సాధ్యమైన హౌ సూర్యా విల్ స్లీప్ హౌ సూర్యా విల్ వేకప్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేటటువంటి ప్రాథమికమైన ప్రశ్నను అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ అవసరమా కాదా